అదేంటి స్వామి మీరు లేకపోతే ఆశ్రమేందుకు ఈ గొడవంతా ఎందుకు ఈ ఆడావిడంతా మీకోసమే కదా మీతో పాటు వాళ్ళు కూడా అతను సరే ఇంతకీ రమ్మంటే ఏం చేశారు మళ్ళా వాళ్ళనేమో వరండాలో కూర్చోబెట్టారు ప్రధానమైన వారంతా నేనేమో హాల్లో కూర్చోబెట్టారు మళ్ళా ఈయన వారి వారి సరస్సును కూర్చున్నారు వారి పంక్తిలో కూర్చున్నారు ఇంతకీ ఈయన ఎక్కడ ఉన్నారో మళ్ళీ మొదలు పెడదామని అని చూస్తే మళ్ళీ ఈయన కనుక మళ్ళా వెదుకుంటూ పోతే వాళ్ళ సరసన కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏమిటంటే వృక్షగాళ్ళందరినీ వరండాలు కూర్చోమన్నారట కదా ఓ పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయిందని చెప్పి మళ్ళీ అందరినీ సర్పడాలి రేపు ఇప్పటికీ మీరు అరుణాచలం భోజనమే ఓ హాలు ఉంటుంది ఆ హాలందరినీ వరుసగా కూర్చుంటారు కూర్చుంటారు భోజనం అందరికీ ఏం పెడితే అందరికీ ఒకే రకమైన ఆహారం ఈ సత్యాన్ని మనం ఆచరణశీలంగా మనం అక్కడ చూడవచ్చు మనం అంతా సమానమేనండి అని మనం ఉంటాం కానీ ఆచరించాలన్నమాట ఆచరించినప్పుడు అది జ్ఞానం అవ అనుభూతి కురాలి అట్లాగే కూడా మాట ఉడిగిపోయినప్పుడు మౌనం వస్తుంది మాట తనంతట తానుగా ఉడిగిపోవాలి మౌనంలో మాట లయమైపోవాలి అది నాదానుసంధానం అది అనాహత శబ్దాలు అంటే ఇవ్వరకరకాల శబ్దాలు ఏవో వినపడుతూ ఉంటాయి యోగ మార్గాన్ని అవన్నీ ఎప్పటికైనా ఏమైపోతాయంటే మౌనంలో లయం అట్ట మౌనంలో లయమైపోయిన వాడికి తెలుస్తుంది అసలు మాట ఎట్ట వచ్చింద మాట ఆగిపోవడం అన్నది తెలియని వాడికి మాట ఎలా వస్తుందో తెలియదు మాట్లాడుతుంటే వాడికి పెద్దగా ఏం తెలుస్తుంది ఎందుకంటే వాడికి మాటలు రాని మౌనం చిన్నప్పుడు ఉంది కదా అప్పుడు మాట లేదు కదా శబ్దమే ఉందంతే ఆ అంటుంటాడు ఎప్పటికేం భాష వచ్చా రాదు ఆ రా భాష లేని భాష రాని స్థితిలో నుంచి భాష ఉన్న స్థితికి వచ్చాడు మారే ఒకసారి భాష వైచిత్రి వచ్చేసిన తర్వాత వైఖరి వాక్ వ్యక్తమైపోయిన తర్వాత మరల వాక్కు వెనక్కి తీసుకున్నటువంటి మౌనం అనుభవానికి వస్తేనే తెలుసు లేకపోతే మాటలు ఏం చెప్పాలన్నా మాట రాదు బయటికి అలాగే మాట ఉడగడమే కష్టమని ఎవడైతే తెచ్చుకుంటాడో సంకల్పం ఉడికిపోవాలంటే మరి సంకల్పం అంటే సృష్టికి ఆధారమైనటువంటి దానికి సంకల్పం అంటే మనసు అంటే ఆలోచన ఆలోచనను కూడా మన వాళ్ళు వాడేస్తుంటారు అది భౌతికమైన బృహపథం పారమార్థికమైనటువంటి దృష్టితో మనసుకు సంకల్ప తెలపాలని చెప్పడం సరైన పద్ధతి కాదు ప్రవృత్తి మార్గంలోనే అలా చెప్తారు నివృత్తి మార్గంలో సంకల్పం అంటే సృష్టి ఆది ఓంకారం ఓంకారం విరమించాలి సంకల్పం ఉడగాలి అంటే ఓంకారం విరమిస్తే అప్పుడు సంకల్పం ఉడిగింది అప్పుడు నిస్సంకల్పం నిర్వికల్పం సహజమైన సంకల్పం ఉడిగిపోయిన వాడికి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏమిటి తెలుస్తుంది ఈ శ్లోకంలో ఉన్నటువంటి విలువ బరు ఎంత అచ్చుతొలగించడానికి వీలు లేనివాడు కదల్చడానికి వీలు లేనివాడు ఆ నాకు చిన్నప్పటి నుంచి మాయాబజార్ సినిమాలో గుర్తొస్తుంది అక్కడ చిన్నమాయను పెనుమాయ పెనుమాయను చిన్న ఇలా ఒక శ్లోకం అది పరమాత్మ ధడోత్పరికి చెప్తాడు అన్నమాట నేను తొంభై ఏళ్ళ కూర్చుంటాడు కాస్త తీసుకెళ్ళిన నన్ను తీసుకెళ్తే దారి చూపిస్తాను అంటాడు శిశరేఖ ఎక్కడో చెప్తాను నేను మాయాబజార్ కల్పితాం కానీ ఆ మొత్తం మీద ఉపయుక్తమైనవి రెండు అంశాలమ్మా అనమాట ఆ సినిమా ఒకటి ఏమిటంటే దర్పణంలో వ్యక్తి యొక్క మనసును ప్రతిబింబించేటువంటి సత్యపీఠం అదొకటి రెండవది ఈ చిన్నమాయను పెనుమాయ అనే శ్లోకం రెండు చాలా విలువైన అలాగే ఈ మనసు అనేది సంకల్పమేమో పెనుమాయ ఆ సంకల్పమే ఈ మనస్సు అయింది లేకపోతే అవధింకే అయ్యే అవకాశం కాబట్టి జాగ్రత్తగా గమనించి వీటిని విరమించాలి నివృత్తి అంటే అర్థం ఏంటంటే ఇట్లా విరమించాలి వెనక్కి తీసుకోవాలన్నమాట తీసుకుంటే నేనైన స్థితిలో నిలకడిచింది మనసు విరమిస్తేనేమో ఆత్మస్వరూ సంకల్పం విరమిస్తేనేమో బ్రహ్మస్వరం అంత తేడా ఉందన్నమాట ఆత్మనిష్ఠులు ఎవరైనా అవ్వచ్చు ప్రయత్నం చేస్తే మానవుడు ఆత్మనిష్ఠుడవడం చదువు చిన్న పని అదే బ్రహ్మనిష్ఠ్యుడు అవ్వాలంటే నిష్టి లేకుండా కేవల సమిష్టిగా ఉండాలి ఆశ్రయించిన వాళ్ళు కానీ ఆశ్రయించని వాళ్ళు కానీ ఏమీ లేకుండా అత్యుత మునుగురుచ సందు అచల సిద్ధాంతంలో జరిగింది ఆ ములుగురుచు లేకపోవడం అంటే ఏమిటనేది అనుభవంలో తెలియాలి అచ్యుత అంటున్నాను అంతర్బాహ్యములనే భేదమే